ఈ రకంగా తురవేశ్వనం అయిందనుకుంటే నవగ్రహాలు తొమ్మిది తొమ్మిదికి మళ్ళీ అంటే అధికారు ఇది అయిందనుకుంటే నందీశ్వరు అదైందనుకుంటే నాటబంధం అదైందనుకుంటే మయూరము మయూరం అంటే నెమలి స్వామి ఇంకా అవ్వలేదు ఇంకా ఉన్నాయి నేను కొంతసేపు అయిన తర్వాత ఇంకా మిగిలింది మీరు కానివ్వండి నా వల్ల ఉందండి బాబు నా వల్ల ఉందంటే వాళ్ళు కూడా సరే మీరు అబ్బుతుంది అని వాళ్ళు ఇంకా అది ఎన్జిటి ప్రాసెస్ ఆ కర్మ ప్రకరణంలో అలానే అవుతుంది అముజ అముజ అముజ అముజ అర్థం చేస్తే తెలుసుకుని మీరు పెద్ద తుమ్మాలు వేసి దాని బియ్యం కోసి తమ బాబులు పెట్టి ముప్పై నాలుగు దేవతలను ఇబ్బందున పెడతారు అలా పోతాం మరి ఏకైకం దేవం ఇలాగ ఒక దేవత ఇంకో దేవత ఇంకో దేవత ఉన్నారే పని ఇదంతా ఈ దేవతలందరూ ఎవరైనా ఆ ప్రజాపతి యొక్క వివిధ సృష్టి ఆయనే అంతా ఆయనే ఆయన ఆయన అంటే ఆయన సృష్టి పేరు ఈ దేవతలందరూ కూడా ఆయన యొక్క వివిధ రూపములలోనున్న సృష్టి వాస్త భిన్నంగా లేనే లేరు ఏవా సరికి మాత్రం లేదు ఇది మీరు ఎవరికైనా దేవాలయానికి వెళ్ళి చెప్పండి వాళ్ళ నాట్ యాక్సెప్టెడ్ వాళ్ళంతా సెపరేట్ సెపరేట్ సెపరేట్ అనుకుంటే అక్కడ జర్దేశాలకు వెళ్ళి చెప్పండి వాళ్ళు అన్నీ సపరేట్గా అనుకుంటారు కానీ మరి మంత్రం చెప్తుంది అవన్నీ సపరేట్ అయ్యింది కాదండి ఈ ప్రజాపతి ఇప్పుడు నా కుడిచేయి పరమాణ శిష్యులు కదా ఉంటుంది నా గురువు గారు కుడిచేయి నా దేవి అని ఒకటి అంటాడు కాదు నీ నీది కుడిచేయి నాది ఏడానికి చేయాలి ఇంకోదు ఈ రెండు చేతులు ఇద్దరు పంచుకున్నారు కాదు రోజు ఇద్దరు పంచుకున్నారు నలుగురు శిష్యులు పనిచేసుకున్నారు అక్కడ వారు ఎవరుకుంటాడు అంటే గురువు గారు అని అనుకోడు ఎడమ చెయ్యి నాది అంటే నేను నా రెస్పాన్సిబిలిటీ ఎవరైనా వచ్చేదంటే పూరేది లేదు ఎడమ చేయి నేను చూసుకుంటాను గురువు గారి చూసుకోవడం కాదు ఎడమ వీడు కురిచే గురువు గారు ఎవరిపోయినో పర్వాలేదు వాడు చెయ్యి వాడికి మిగలాలంటే ఆ గురువు నా రకంగా నలుగురు శిష్యులు పోతుంది మోసేస్తే వాడు గురువు పోతాడు వాడు చాలా కష్టంగా పడిపోతాడు కాబట్టి ఆ దృష్టి తప్పు వాళ్ళు ఎలాంటి దృష్టి ఉండాలి పేరుకి ఎడమ చేయి పేరుకి కుడి చేయి అయినా వాస్తవంలో గురువు గారు అనే దృష్టి హావా లేకపోతే ఈ గురువు బ్రతుకు దుర్భరణవుతుంది ఈ భక్తులు ఇలాంటి వాళ్ళు ఈ భక్తులు చేసేంత అల్లరి ఇంత అన్నా ఎంత అల్లరి చేస్తారు కర్మ ప్రకరణే ఎందుకంటే ఆ కర్మ ప్రకరణం కేవల యాజ్ఞికలే యాగం చేసే కాలంలో వాడు యాజ్ఞికులు అంటే రుక్మికులు కేవల యాజ్ఞికులు కేవల యాజ్ఞకులు అంటే బండ స్వాధ్యాయులు అని అర్థం వాళ్ళకి విషయమని తెలియతే కర్మను చేయటమే రూజులు వాళ్ళు కేవల యాజ్ఞికులు వాడు మియర్ సైటిస్ట్ అన్నట్టు మీరు టైప్స్ అంటే టైప్ చేసేసుకుంటూ పోతే వాడు ఆ కాగితం ఇస్తే అంటే కానీ దాంట్లో ఏముందో వాడికి ఏమి అర్థం కాదు అలాగే వచ ఆహు వాళ్ళు ఈ మాటను అంటూ ఎదిదం ఈ మాటను అంటూ ఉంటారు అగ్ని అముం అగ్ని యజ ఈ దేవతను మీరు పూజించండి అగ్ని అముం ఇంద్రం యజ ఈ దేవతృ అగ్నిపోయి దాని తర్వాత ఇంద్రుడు ఇంద్రుడి తర్వాత వరుణుడు వరుణుడు పోష తర్వాత మిత్రుడు మిత్రుడు తర్వాత అత్త ఇంకో అపాన్నప దేవతలు పేర్లు లేకపోతే చిత్ర చిత్రాలు ఆ తర్వాత చంద్రుడు ఆ తర్వాత సూర్యుడు ఇలా వస్తూ దేవతలు ఇష్ట దేవతూ ఉంటాయి అము ఈ దేవత పూజ ఏముంటుందో ఎలాగో తెలుసుకున్నా పేరుంటుంది అగ్ని యజాంతా బ్రహ్మదేవుడు ఇప్పుడు అగ్ని మీదే అని మొదలు పెడతాడు అగ్నివేరు ఓ సామ అగ్నికి సంబంధించిన సామ ఉంటుంది అన్ని వేరు వేరే ప్రతిదేవతకి ఇప్పుడు నేను ప్రతిష్ట చేస్తున్న వాడిని నేను మీకు చెప్తున్నాను ప్రతిదానికి వేరు వేరు వేరు ఏమిటి వేరు వేరు స్తోత్ర కర్మాది భిన్న భిన్నమేవా అగ్నేవం ఏకైక మన్యమానా వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఈ దేవతలు అందరూ వేరు వేరే వాళ్ళ అభిప్రాయం ఏకా ఏకా ఇంకో దేవత ఇంకో దేవత ఇంకో దేవత ఏంటండి అన్ని దేవతలు వేరే మీరు ఎందుకు జరుపుకుంటున్నారని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు మీ మీద విడిచింపు పడిపోతారు నామ ఏమిటి దీని నామేమిటి అగ్ని దీని నామ ఇంద్రుడు దీని నామ బరుణుడు మరి ఒకటంటావేది నామేరుగా ఉందిగా తర్వాత శస్త్రము శస్త్రం అంటే ఆయుధం అని ఋగ్వేదంలో చేసి స్తోత్రానికి శస్త్రము అనికా అగ్నికి శస్త్రం ఏముంటుంది అగ్ని ఈడే పురోహితం మిత్రుడికి మిత్రదేవతకి శస్త్రమేముంటుంది మిత్రస్ దేత్రురమో దేవస్థానం అని మొదలవుతుంది వరుణుడికి శస్త్రమేముంటుంది ఇమమ్మే వరుణశ్ రుధీహవ మధ్యాచరుడ అని మొదలవుతుంది సూర్యుడికి అదిత్యే నవర్తమానో అని మొదలవుతుంది మరి దేవతలందరూ ఒకటంటే ఒకటైతే శస్త్రాలు ఎందుకు వేరుగా ఉంటాయి తర్వాత ఇంకా సామవేదంలో చేసే పానానికి స్తోత్రము అని పేరు అవి తెలుగులో ఇవన్నీ రాసిపెట్టాను నేను చూడండి ఓకే శస్త్రము అంటే స్థుతించే రుక్కులు స్తోత్రము స్తోత్రమే కర్మ అంటే హోమము మొదలైన స్తోత్రానికి ఇంక వివరణందుకు మేము తెలుస్తూనే ఉంటుంది స్తోత్రం ఇంద్రుణ్ణి స్తోత్రం చేయటం అగ్ని స్తోత్రం ఇంకా ఇంద్రుడు అన్ని ఒకటే అయితే ఇప్పుడు అగ్ని పూజ అండి సరే ఇంద్రస్తోత్రం మొదలు పెడితే ఒప్పుకుంటారా గౌ వెంకటేశ్వర పూజ చేస్తున్నారనుకోండి వెంకటేశ్వర సుప్రభాతం చెప్పాలి తప్ప ఖాళీగా మల్లేశ్వర సుప్రభాతం చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకో ఆ రకంగా ఇన్ని తేడాలు ఉంటాయి నామం లేరు శస్త్రం లే స్తోత్రం లేరు కర్మ లేదు కర్మ అంటే ఏమిటి శివుడికైతే అధికారేస్తారు వెంకటృష్ణ స్వామికి అయితే కళ్యాణం చేస్తారు అలాగే ఒక కర్మల్లో భేదం ఉంటాయి ఈ మధ్య నేను వీళ్ళు ఏం చేస్తున్నా ఇక్కడ అభివేకం అక్కడ చేసేస్తున్నారు అక్కడ కళ్యాణం ఇక్కడ చేసేస్తున్నారు అన్ని అందరూ చేసేస్తున్నారు ఇంకా కొంతమంది కళ్యాణాలు చేయట్లేదు అందుకు మెచ్చిపోవాలి హనుమంతుడి కళ్యాణం చేయటం నేను అనుకున్నా హనుమంతుడి కళ్యాణం కూడా చేసేస్తున్నారు అప్పట్లో పద్మాన్ పెద్ద ఎత్తున హనుమంతుడికి కళ్యాణం చేస్తారు సార్ నేను అడిగ నేను నాకు ఆశ్చర్యం కళ్ళు తిరిగింది పని ప్రమాణించుకుని అడిగాను కన్యా ఎవర సువర్చలాదేవి పట్టుకొచ్చారు కళ్యాణ్ ఎవరు దాన్ని మేనేజ్ చేశారు ఎలా అయితే హనుమంతుడి కళ్యాణం ఏంటండి మోహన్ అమిత్ సార్ హనుమంతుడి కళ్యాణం ఏంటండి అనార్ ఉండడానికి సీతాముడికి చాలా పాపులర్ చేయకూడదు అలా కొంత తగ్గిందనుకుంటారు సో ఈ రకంగా కర్మలు ఇవన్నీ భిన్న భిన్నాలుగా ఉంటాయి సో దేవతలు వేరు వేరుగా ఉన్నారు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు అగ్ని వేరు వేరు ఏక ఏక ఏక అంటే ఈ దేవత వేరు ఆ దేవత అని భావిస్తూ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఒకే తత్వం ఉందా అది అయితే తత్ న విద్య అని ఆ విధంగా తెలుసుకోకూడదు విద్యార్థుల్లే తెలుసుకోవడం అని తెలుసుకునే పద్ధతి అది కాదు మనం తెలుసుకునే పద్ధతి ఏమిటండిస్మాత్వ ప్రజాపతే సృష్టి ఈ దేవతల భేదమంతా కూడా ఈ ప్రజాపతికి చెందినది మాత్రమే అంటే అగ్ని ప్రజాపతికి చెందిన వరే వరుణుడు ప్రజాపతికి చెందిన వాడే కుడి చెయ్యి ఎవరిది నాది ఎడంచేయి నాది కుడికాలు నాది ఎడమకాలు నాది ముక్కు నాది కళ్ళు నాది అలాగా అన్ని నానలే నా నుంచి అలా వెనకీసేసి పెట్టడానికి వీళ్ళు ప్రజాపతి కంటే వీళ్ళు ఎవరు కూడా భిన్నంగా లేరు ఎందుకో తెలుసు సర్వహే ప్రజాపతి వా ప్రాణేవా హీ అంటే ఎందువలన ఈ దేవతలందరూ కూడా ఈ ప్రజాపతి మాత్రమే హు అంటే వా ఈ దేవతలందరూ కూడా ఈ ప్రజాపతి మాత్రమే ప్రజాపతికే ప్రాణ అని పేరు అంటే హిరణ్య అర్థం ప్రాణశబ్దం చేసి ప్రజాపతిని నిర్దేశిస్తా ప్రాణ సూత్రాత్మ హిరణ్య గర్భ ఇవన్నీ ఆ ప్రజాపతి యొక్క పేరు కాబట్టి ప్రజాపతులందరూ కూడా అస ఈ దేవతలందరూ కూడా ప్రజాపతి ఇప్పుడు ఒక మీమాంస ప్రారంభమవుతాం ఒక చర్చ ఈ చర్చ ఏంటంటే ఇంతకీ ఈ ప్రజాపతి బంధుడా ముక్తులు అంటారా సంసారంలో పడ్డవాడికి డక్క ఎందుకంటే ఇంట్లో సృష్టించి ఈ సృష్టి అంతా ఆదరుస్తున్నాడు కదా మనం మనం మనం చేసిన పనే ప్రజాపతి చేసిన పనే మనము చేస్తున్నాం మనం ఏం చేస్తాం ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు చదువుకుంటూ ఉండొచ్చు కదా హ్యాపీగా చదువుకుంటు ఎవరికాదంటాడు నాకు పెళ్లి అంటాడు పెళ్లి పెళ్లి నాకు పెళ్లి అంటే ఇప్పుడు వీడు సృష్టించుకున్నదే కదా ఈ పెళ్లి ఓ అమ్మాయి వచ్చి వీడి పక్కన చేస్తుంది ఆ అమ్మాయి ఎప్పుడప్పుడు నష్టం ఉంటుందని నా మాట ఏం చేశావు చదువుకుంటూ ఉంటాయి అంటే వివాహం విద్య నాషాయ అంట ఇంకా వివాహం అయిన తర్వాత విద్య ఉంది సో సరే అమ్మాయి మీరు కలిసి కాపడం పెడతారు అవి కొడుకు కూతురు పుట్టుకొస్తారు ఇప్పుడు నా కొడుకు నా కూతురు తర్వాత వాళ్ళని చదివి వెళ్తారు కొన్ని వాళ్ళు పుట్టేటట్టు భగవంతుడు సృష్టిలో భాగంగా ఏదో చదువుకుంటారు ఏదో పైకి వస్తారు వాళ్ళు ఏదో ప్రారంభాన్ని తెచ్చుకుని వచ్చారు ఇప్పుడు ఒక జీవుడు ఈ సృష్టిలోకి కొంత ప్రారంభాన్ని మూత కట్టుకుని ఆ మోటార్ ఖర్చు అయ్యే వరకు ఇక్కడ తిరుగుతాడు ఆ సుఖడు కాను అనుభవిస్తాడు మోటది ఎవరిదారి వాడిని ఎవరికి వారి యజునాపీ లేదు ఇక్కడ ఒకరికి ఒకరికి బంధన సంగమం పాంత సంగమ ఈ కలయికలన్నీ కూడా యాత్రికులు లేకపోతే ప్రయాణికులు ఆ దారిలో కలుసుకున్న సంగమం వంటిదే తప్ప అంతకంటే సంగమం అంటే ఇక్కడ ఏమీ లేదు అది సత్యం కఠోరమైన సత్యం దానికి ఇంకా ఎక్సెప్షన్ కూడా ఉండదు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారా మనుషులు తెలుసుకోలేక రాగద్వేషాలను పెట్టుకుని పెద్ద సంసారం పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ప్రజాపతి అంతకంటే ఉద్ధరించిందేమో కాబట్టి ప్రజాపతి చేశారు కాబట్టి నేను చేస్తున్నానని మనకు అలాగే చెప్పుకొస్తున్నారు ఆయన అహమ్మన్నాడు నేను అహమ్మంటున్నాను అన్ని అలాగే చెప్పువచ్చా ఇప్పుడు ఎందుకంటే ప్రజాపతి జ్ఞానం అంటారా సంసారం అంటారా ఇది పెద్ద చర్చ అత్రిపత్తి అంతే ఇక్కడ అనేక అభిప్రాయాలు విప్రతిపత్తి అంటే వేరువేరు అభిప్రాయాలు ఏమిటంటే విశేష ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం విరుద్ధమైన ఒకటి చెప్పినా ఇంకోటి వేరే ప్రస్తారు ఏమైనా సంసారి ఈ హిరణ్య గర్భడు పర అరహ అంటే పరమాత్మ హిరీరముడు పరమాత్మయే అంటే అద్వయ ఆత్మ సాక్షాత్కారం పొందని జ్ఞానం అయిపోతాడు ఆయన సంసారపడి ఉండదు సాక్షాత్ పరమాత్మే కాదండి పరమాత్మ లావుతా ఇంత సంసారం పెట్టుకుంటే కాబట్టి ఆయన పరమాత్మ కాదు సంసారయే ఇక్కడ హిరణీరముడికి పెళ్లి అని ఉన్నవడో అది మళ్ళీ పురాణంలోకి వచ్చే కొడుకు పురాణంలో దేవతని పెట్ట దాని బోడు కాంట వచ్చింది అలా సమస్యలు అలాగే పెట్టే బోడదు ఎక్కడ పడతాయి అక్కడ హిరణ్య గారు బోడు ఉన్నాడు ఈ సృష్టి అంతా ఆయన ప్రకటన అంటే సరిపడుతుంది ఇలాంటి పెళ్లి పిల్లలు ఇలా మొదలు పెట్టకూడదు కాబట్టి చూడండి పురాణంలో ఎంత ఇబ్బందులు పడుతుంటారో మీకు వెళ్ళి పెళ్లి సో వాహనాలు మళ్ళీ లోకాలు ఇంత ఇంత తతంగం పెడితే అది ఎక్కు పోతుంది సరే ఈ హిరణ్య గర్ ఆయన నుంచే జగత్తుంట ప్రకటన ఆయన ఇప్పుడు సంసారి అంటారా పరమాత్మ సంసారైతే బొద్ధుడు ముక్తుడైతే పరమాత్మ అంతే కంటే పరమాత్మ అంటే భిన్నంగా లేదు జీవుడు జీవుడే శివుడు తెలుసుకుంటే జీవుడే శివుడు తెలియకపోతే శివుడే జీవుడు ఇప్పుడు తెలియని జీవుడందామా ఈ హిరంజను కొన్ని తెలుసుకున్న శివుడందామా అని రెండు అభిప్రాయాలు ఉన్నాయి ఎలాగంటే ఇప్పుడు మనకి బ్రహ్మని మేము పూజించము అన్నారా లేదా వీళ్ళు అంటే ఇప్పుడు బ్రహ్మని ఏం చేశారు పూజకి పనికిరాని వాడు కింద కదా విష్ణువుని పూజిస్తాము బ్రహ్మని పూజించాము అంటే ఇప్పుడు దీన్ని బట్టే తెలిసింది విష్ణువు పరమాత్మ అయ్యాడు బ్రహ్మ ఏమయ్యాడు ఏదో అయ్యాడు పరమాత్మ అయితే దాడు ఇంకో కొంతమంది ఏమన్నారు బ్రహ్మని పూజించాం విష్ణువుని పూజించాం మేము శివుణ్ణి పూజిస్తాం మరి వీళ్ళిద్దరూ ఏమవుతారు జీవులు అయిపోతుంటారు దేవతలు కూడా జీవులే కదా మరి ఇంద్రుడు వరుణుడు అలాగో అలాగే వీళ్ళు కూడా దేవదేవుడు అవుతాడు విష్ణువు వైష్ణువులు ఏమన్నారంటే దేవదేవుడు అంటారు దేవతలందరూ దేవుడు ఆయన దేవదేవుడు సరే అది బానే ఉందండి మరి బ్రహ్మను శివుడు వాళ్ళు దేవుళ్ళే దేవతలేనండి బ్రహ్మ కూడా శివుడు కూడా దేవత ఇంకైతే పురాణంలో ఎలా ఉంటుందంటే రాక్షసులు దండయాత్ర చేస్తారు దేవతలపై దేవతలు బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మగారు శివుడిని స్మరిస్తాడు ఆయన వస్తాడు ఇప్పుడు వీళ్ళందరూ కట్టకట్టుకు విష్ణు ఎగిరిపోతారు ఇది పురాణంలో ఇలా ఉంటుంది కాబట్టి విష్ణు ఒక్కడే పరమాత్మ మిగతా వాళ్ళందరూ సంసారమే శివుడు ఒక్కడే పరమాత్మ మిగతా వాళ్ళందరూ సంసారమే ఇలా ఉందంటారు లేదంటారు శంకరుని కాలంలో లేదు తర్వాత వచ్చింది శంకరుని కాలంలో ఈ మాత్రం విప్రతిపత్తి ఉన్నది ఇక్కడ భర్త ప్రపంచాచార్యులు ఏమన్నారంటే ఈ హిరణ్య గర్భుణ్ణి సంసారం పెద్ద తీసి మన పౌరాణికుల గురించి పాపం శంకరాచార్యులు ఎరగరు అప్పటికి ఏంటి ఈ గోడ అంట కానీ అప్పటికి భక్తృప్రపంచుడు ఉన్నారు ఆయన హిరణి మూడు సంసారాన్ని పెట్టారు ఇప్పుడు ఇక్కడ చర్చ మతానికి సిద్ధాంతం ఎక్కువ తర్వాత చూద్దాం చర్చ అయితే ఉంది రెండు మతాలు మొదటి మతం మాట్లాడుతున్నాము మొదటి మతం ఏమిటి పరమాత్మ నుండి మళ్ళీ వేరేం కాదు మంత్రు మంత్రములో భాగాన్ని తీసుకుంటే మంత్రవర్ణము అంటారు మంత్రభాగాన్ని మీరు చూడండి చూస్తే మీకు తెలిసిపోతుంది ఏమని కిరంజగర్భుడు పరమాత్మ ఏమని ఇంద్రం మిత్రం వరుణమగ్ని మాహూ అని చెప్పారు ఈయనే ఈ కిరణ గర్భుణ్ణే ఈ పరమాత్మనే కిరణ గర్భుణ్ణి పరమాత్మనే ఇంద్రుడన ఈ పరమాత్మనే మిత్రుడన్నారు ఈ పరమాత్మనే వరుణుడని అగ్ని అని కూడా అన్నారు అంటే ఇప్పుడు ఏమైంది ఇంద్రుడు ఎవరయ్యాడు పరమాత్మ అయ్యాడు మిత్రుడు వరుణుడు అగ్ని కూడా పరమాత్మయే అయినారు ఈ దేవతలందరూ పరమాత్మ అయితే దేవతల యొక్క సమాహార స్వం కూడా అయిన హరిత గుడు పరమాత్మే మంత్రం అలా చెప్తోంది ఏష బ్రహ్మేష ఏష ప్రజాపతి సర్వే దేవా అని కూడా శృతి ఇది ఈ శృతి ఐతరేపని శక్తి నుంచి వచ్చింది ఇప్పుడు మీరు విన్నారంలో ఇదో ఈ శృతిని ప్యారడి అని ఈ శృతిని కాపీ చేసిన ఇంకో వాక్యం ఉంటుంది ఏమంటే అది మంత్రపుష్పంలో చెప్తూ ఉంటారు స బ్రహ్మ స్పీ ఒరిజినల్ మంత్రం కాదు ఇది మహానారాయణోపనిషత్తు పేరుతో చెలామణి అవుతున్నటువంటి చిలకాండలో చిలకాండ అని ఒకటి ఉంటుంది చిలకాండ అంటే అసలు వేదం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ముక్కల ముక్కలు ఎలా అంటే అర్థమవుతాయి జారిపోయిన ముక్కలన్నీ పట్టుకుని తోట పెడితే అది చిలకాండీ వచ్చింది దాంట్లో ఉండే ఎందుకంటే వేదంలో హరి మాట ఉండదు Hari, Shivudu, brahma, రి శివుడు బ్రహ్మ ఇవన్నీ పురాణం నుంచి వచ్చాయి వేదం నుంచి పురాణంలోకి రాలేదు పురాణం నుంచి వేదంలోకి కాల్చుకుంటాయి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో ఆ మంత్రం అది ఒరిజినల్ మంత్రం కాదు అది తర్వాతి కాలంలో దీన్ని మేడప్ మంత్రా అంటే మీ మంత్రాలని మేకప్ చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మంత్రాలను మేకప్ చేస్తారు ఇంకో మేకప్ మంత్రామంటారా సాయి బాబా పత్తి వాసాయ ధీమహి పుసోదయా ఇవి పుట్టపర్తి బాబా గారి మీద ఎవరో మేకప్ చేశారు ఎవరుంటే ఆయన నుంచి రెండు పది మంది ఏడు పండితులు వెళ్తూ ఉంటారు వాళ్లే మేకప్ చేశారు ఏముంది మేకప్ చేశాను ఈ పేరు అసలు ఇవి ఈ వీటికి గాయత్రి మంత్ర గాయత్రి చందస్తు ఉంటాయి కొంటే స్టాండర్డ్ ఎవరో మూడో నాలుగో ఉన్నాయి వాటిని చూసేసి మేకప్ చేసుకుంటూ కూడా అలా మేకప్ చేసాడు ప్రతిదీ మేకప్ చేసే మీకు లక్ష్మీదేవి మీద మేకప్ చే మహాదేవి విద్మహే విష్ణు పత్ని అయితే లక్ష్మీ ప్రచోదయాత్ పార్వతి మీద చేయాలనుకోండి సో మహాశక్తి విద్మహే పర్వతపుత్రి అయిీమహి కన్నో దుర్గీ దుర్గా ప్రచోదయాత్ ఏదో చేశాడు అలా మేకప్ చేశారు అది మేకప్ మంత్ర ఇది ఒరిజినల్ ఇతర ఉపనిషత్తు నుంచి వచ్చింది శంకరులు పూర్తి చేశారు కదా ఈ మంత్రం చూడండి ఎలా ఉందో ఏష బ్రహ్మ అంటే ఆ బ్రహ్మదేవుడు అనగా హిరణ్ జగ్గు పరమాత్మయే ఏష ఇంద్ర ఏష ప్రజాపతి హేనుంది కదా ఏషా బ్రహ్మ అంటే నిర్గుణ పరబ్రహ్మ అనుకోండి అలా తీసుకోండి ప్రజాపతి హేను వచ్చింది కదా మళ్ళీ నేను అందుకోసం నిపుణ పర బ్రహ్మ ఆత్మయే లింగం నపషన్ సమస్య ఉండదు ఈ ఆత్మయే సహా అపూషన్ అందుకోసం అలా అన్నా ఇప్పుడు మీకు లింగవచన విభక్తుల తేడా ఏమీ తెలియకపోతే హ్యాపీగా ఉంటుంది అలా తేడాలు తెలుసుకున్న వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి అంటే లింగవచన విభక్తుల తేడా ఏమీ తెలియదు ఏమీ సమస్య లేదు అయితే సుబ్బారావునాం రేల సహ కుటుంబ అంటాడు నాం రే అది ఆ సంగతి ఆయనకి తెలియదు అంత అంత విభక్తి తెలుసుంటే ఇంక చెప్పా చెప్పొచ్చారా అలా నడిపి నడిచిపోతాం ఇక్కడ మనకు ఈ సంస్కృతం రూపంలో కొద్దిగా చూసుకుంటూ ఉంటాం మంచిది సో మీరు సర్వే దేవా పరమాత్మయే ఈ దేవతలందరూ కూడా అని మనకి మంత్రం చెప్తాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఇంద్రుడు ఆయన పరమాత్మయే కాదా పరమాత్మే ప్రజాపతి పరమాత్మయ్యా కదా పరమాత్మే స్మృతే స్మృతి మనుస్మృతి ఏమని చెప్పాడు అంటే ఆయన మనుమన్యే ప్రజాపతిని ఈయనను ఈ పరమాత్మను కొందరు ఏమంటున్నారో తెలుసు అగ్ని అంటున్నారు పరమాత్మను అగ్ని మరికొంతమంది మను అంటున్నారు మరికొంతమంది ప్రజాపతి అంటున్నారు పరమాత్మ కాబట్టి ప్రజా ప్రస్తుతంలో ప్రజాపతి పరమాత్మే ఇంకా మను యమతీంద్రియోగ్రాహ్య సూక్ష్మో వ్యక్త సనాతన సర్వూతమయోచిత్యవముద్బౌ ప్రకృతి గద్దా యే అసౌ ఈ అతీంద్రియ ఇంద్రియోచరుడు కనప్రియూ అగ్రాహ్య ఇంద్రియములచే పట్టుపున శానట్ అత్యంత సూక్ష్మమైన అనగా బుద్ధిగోచరము కానట్్యూ అవ్యక్త నామరూపములు లేనట్టి విష్యవర్తమానములకు అతీతమైన ఏ పరమాత్మ కడో స పరమాత్మ స్వయం స్వయముగాయ సకలప్రాణిస్వై ఉద్బౌ ప్రకటమయ్యను ఇప్పుడు సకల ప్రాణ స్వరూపుడెవరూ ప్రజాపతి కాబట్టి ఆ పరమాత్మయే సకల ప్రాణ స్వరూపుడైన ప్రజాపతిగా ప్రకటమయ్యాను అని మనస్మృతిలో చెప్పారు దీన్ని బట్టి కూడా స్మృతి స్మృతులను బట్టి ఆ చక్కటి చర్చది దీని దీని అసల సారం మీకు ఆఖరిని తెలుస్తుంది ఈ వాదము ప్రజాపతి గారు పరమాత్మయే అని పేరుచ్చాడు దీనికి ఆపోజిట్ రెండో మతం సంసారీ అవున మీరు అంత కంగారు పరమాత్మని సర్టిఫికెట్ ఇచ్చే ఇద్దు ఎందుకంటే వికల్పం ఉంది బా బహుశా సంసారయ్యి ఉంటాడు కొంచెం జాగ్రత్త సంసారే ఏవా ఎందుకో సర్వాన్ పాపన ఔషితే హే ఆయన పాపములన్నింటినీ దహించి వేశాను పాపములను దహించి వేసి ఎవరు పరమాత్మ దహిస్తాడా పరమాత్మకి పాపాలు ఉంటే కదా దహించడానికి పాపాలు ఉన్నవాడు పాపాలను దహించేసుకుంటాడు ఇబ్బడి పుష్కర స్నానం చేసి పాపాలను అన్నింటినీ పోగొట్టుకోలేను అంటే వాడు జీవుడు అవుతాడా సంసార అవుతాడా లేదా అవుతాడా కాబట్టి ఆయన సంసారీయే ఆ మాట ఏదంటున్నారు పాసంగ ఎందుకంటే హీ బాస్ సంసారి కాని పరమాత్మకు అసంసారి అంటే సంసారి కాని కూడా అది పరమాత్మ పరమాత్మకి పాపములను దహించి వెళ్ళటా అనే ప్రసక్తియే ఉండదు అటువంటి ప్రసక్తి వచ్చింది కనుక ఈ హిరణి పరమాత్మ కాగాలడు భయారతి సంయోగ శ్రవణా ఆయనకి భయంతో కలయిక సంయోగ కలయిక అంటే భయపడ్డాడు భయపడ్డా లేదా భయపడ్డా పరమాత్మ అవుతాడా జీవుడు అవుతాడా పరమాత్మ అయితే కాదు అంటే జీవుడే అవుతాడు తర్వాత అరతి అని నేను చేసిన సంగ్రహంలో ఉన్నది అది ఎగ్రిజ్మెంట్ లో పోయింది అది బోరు కొట్టింది పరమాత్మకి బోరు అరకి అంటే బోరు కొట్టడం బోరు కొట్టడం అనే మాటలు వింటారా మీరు ఉంటారు నాకు ఆశ్చర్యం ఎందుకంటే నాకెప్పుడు బోరు కొట్టేది ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది ఇలా ఉంది ఇలా ఉంటుంది తప్ప బోరు కొట్టడం అంటే నిరసన ఎందుకంటే చేతి నిండా పని ఇంకా బోరే కొడుతుంది ఖాళీ కావచ్చినప్పుడు కూడా ఏదో ఆలోచించుకోవడం ముస్సు చూసుకోవడము ధ్యానము తప్ప బోరు కొట్టడం అంటూ ఇదో పదా మళ్ళీ బోరు కొట్టుతూ ఉండడం దాన్ని పరిహరించడం కోసం ఇంకో ప్రయత్నం ఇవన్నీ చేయడానికి ఖాళీ అంది కానీ కొంతమందికి బోరు కొట్టేస్తాను ఆ ప్రజాపతిగా ఇది బోరు కొట్టింది అంటే మరి ఆయన అని ఉండి మంత్రం ఒంటరిగా ఉన్నా నాకు ఎవరన్నా తోడుకుంటే బాగున్నాం అనుకుంటాడు అది బోరు కొట్ట ఆయన అలా అనుకున్నాడు కాబట్టి ఈ రోజుల్లో కూడా ఒంటరిగాడు బోరు కొంటుంది కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నారా ఏకాంతంలో ఉన్నారా అది తేడా తేడా తెలిసిందా మీకు ఒంటరిగా ఉన్నారంటే బోరు కొట్టింది ఏకాంతంలో ఉన్నారంటే బోరు కొట్టదా అది చిర గుడికి బోరు కొట్టింది బోరు కొట్టితే ఆయన నేను ఆత్మస్వరూపుని ఆనందస్తు నాకు బోర్ ఏమిటి అని చోటు ఉంటాడు ఆయన మొత్తానికి బోరు అనతి అనేది ఉంది కదా ఆయనకి కాబట్టి అది సంసారి యొక్క లక్షణము అత్యసన్ అమృతృత హిరణ్య గర్భుడు అమృతస్వరూపుడ మర్త్యుడ మర్త్యుడు మర్త్యుడు మరణించే స్వభావం కలవాడు ఎందుకని పుట్టాడు కదా కర్మ పుణ్యకర్మ అశ్వమేధాది కర్మను చేసి ఉపాసనలు చేసి ఆ పుణ్య ప్రభావం చేస్తే శరణ్యగర్భుడుగా పుట్టాడు ఈ కల్పాంతము వరకు శరణ్ జగర్భుడుగా ఉండి తర్వాత దిష్టి కాదు మరి మర్త్యుడయ్యాడు అయితే మరి ఆయన సృష్టించిన ఇంద్రుడు అగ్ని ఇత్యాది దేవతలు వారి స్వరూపంలో అమృతులు కదా వాళ్ళు వాడికి వినాశము కదా అంటే అవును నువ్వు చెప్పింది బాగానే ఉంది మర్త్యుడై ఉంటూనే అమృతులను సృష్టించున్నాడు అని మంత్రం అర్థవాదది మరిగా అది కోట్ చేస్తే ఈయన యావ ఏడు ఇప్పుడు అయినా జీవుడు అడిగాడు మత్స్యడైనా ఆయన ఏడు సృష్టించబడిన వాళ్ళు బాగానే ఉన్నారు ఈయన ముందు మత్స్సు అడి కూర్చున్నారు ఇంకో మాట ఉంది హిరణ్య గర్భం పశ్యతిమానం అది శ్వేతాశ్వేత ఉపనిషత్తులో ఉంది తైత్రీయంలో తైత్రీయం అంటే ఇది కారణం చెప్పాను చూడండి అక్కడ ఎవరుందో తెలుసినరణ్య గర్భం పశ్చామానం అని ఉంది పశ్యత ఉంది అక్కడ ఉపనిషత్తులో కిలకాండలో అలాగే ఉంటుంది ఈలుపోయి ఆలు వచ్చి ఆలు పోయి కాలు వచ్చి ఏవో వస్తున్నాయి దాని పేరే కిలకాండ అప్పుడు దానికి ఏం చేయాలి మన మీద ఆ పశ్చా ధాతులు చూసుకోవాలి దృశ్య ప్రేక్షణలో లోటు మధ్యలో పుట్టా బహువచనం పశ్చని ఉంటుంది ఓహో అదే ఈ కాబోతుంది సర్దుపోటు చూసుకోవాలి చూడండి అని అర్థం చెప్పాలి మీరు నేను చూస్తావా అట్లా అంటే అలా అర్థం కుదరద్దు కాబట్టి పశ్యత అంటే పశ్యతిర్థ అని పెట్టేసుకోవాలి లంగిని మార్చేస్తున్న లకారం వ్యత్యయం చేత పశ్యత ఇచ్చ పశ్యతిర్థ వచనం వ్యత్యయం కూడా దేయ పశ్యత బహువచనాన్ని ఏకవచనంగా మార్చుకోవాలి పురుషం వ్యత్యయం కూడా దేయ అక్కడికి లకార వచన పురుషం వ్యత్యయం చేసి పశ్యతి అని మార్చుకోవాలి ంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చిందంటే ఆ క్షిరకాండం ఎవడోనో దాన్ని పశ్చితే అనాల్సింది పోయి పశ్చిత అన్నాడు లేఖక ప్రమాదములు అంటారు కూడా చూసి కాయితం మీద కాయితం అంటే కాటల మీద రాస్తా తప్పుడు రాస్తా దాంతో ఏమవుతుంది అది అలాగే నేను ఇవన్నీ చూశాను కాబట్టి ఇలా చెప్తూ మీరు మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే గహించగలరు కాబట్టి హిరణ్య గర్భుడు పుడుతూ ఉంటే చూశాడు ఎవడు పరమాత్మ చూశాడు తన నుండి హిరణ్య గర్భుడు ప్రహటమవుతూ ఉంటే పరమాత్మ చూశాడు అంటే ఇక్కడ హిరణ్య గర్భుడు పరమాత్మ కాలేదు పరమాత్మ చేత చూడబడ్డవాడైనాడు అంచేతలు సంసారం కాదు స్మృతి స్మృతి కూడా అదే విషయాన్ని చెప్తూ ఉంది ఎక్కడ స్మృతి కర్మ విపాక ప్రక్రియా మనుస్మృతిలో అనేక సెక్షన్స్ ఉంటాయి దాంతో కర్మ విపాక ప్రక్రియ అనే ఒక సెక్షన్ ఉంటుంట విపాక అంటే ఫలం కర్మ ఫలం అని అర్థం ఏ ఏ కర్మలు ఏ ఏ ఫలాన్ని అనే విషయాన్ని ఆ ప్రకటనలో బాగా చెప్తారు మంచి కర్మలకి మంచి ఫలాలు పెద్ద కర్మలకి పెద్ద ఫలాలు అలా చెప్పుకుంటూ అది ఇందులో ఉంటుంది ప్రకటన ఎందుకంటే కర్మలు వేరు కర్మ ఫలములు వేరు చాలా జటిలంగా విస్తారంగా ఉంటుంది చైనా బజార్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఈ వస్తువు వేరే ఆ వస్తువు వేరే వస్తువు ఏం కొనుక్కోవాలో తెలియదు ఏది కావాలో తెలియదు ఏ దాయలో తెలియదు మొత్తానికి ఆ ప్రకరణంలో ఏమని చెప్పారంటే ఈ వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మహాపుణ్య కర్మలను చేసుకుని ఆ పదవులను పొందినారు అని చెప్పారు వాళ్ళెవరో తెలుసున బ్రహ్మా విశ్వసృజోధర్మ మహానవ్యక్తమేవ ఉత్తమాం సాత్వికీ నేత గతిమాహుమనీ ఈ లిస్టు ఉంది ఈ లిస్టులో వీళ్ళందరూ కూడా చాలా ఉత్తమ గతులు ఉంది లేదంటే కర్మఫలము అని అర్థం కర్మఫలములు ఉత్తమమైన కర్మఫలములు పైగా సత్వగుణ ప్రధానమైన ఉత్తమమైన కర్మఫలములు వీరందరూ కూడా ఆ పదములన్నీ కూడా వారు ఎవరో తెలుస్తున్నాండి సో మొదటిది బ్రహ్మ అంటే హిరణ్య గర్భులు విశ్వసృజ అంటే ప్రజాపతులు దక్ష ప్రజాపతి కర్దమ ప్రజాపతి అంటూ అలాగే ఒకళ్ళు ప్రజాపతులు ఉన్నారు వాళ్ళు తర్వాత ధర్మ ధర్మ అంటే ధర్మదేవత హమధర్మదేవుడు గారు ఆయనే ధర్మదేవత ఆయన తర్వాత మహాన్ అంటే మహాత్వత్వము అంటే సమష్టి బుద్ధిశక్తి అభిమాని మహాత్వత్వం అంటే బుద్ధిశక్తి దాని అభిమాని అంటే హిరణ్య గర్భుడే ఉంటాడు మళ్ళా అయితే హిరణ్య గర్భుడు విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూపుడు విజ్ఞాన శక్తి ప్రయాసించి కలిస్తే హిరణ్య కనుకవుతారు దాంట్లో మళ్ళీ ఒక్క విజ్ఞాన శక్తి ఒక్కటి విరదీస్తే మహాన్ అవుతుంది అలా విరదీశారు తర్వాత అవ్యక్తం అంటే అవ్యక్తం అంటే మాయాశక్తి అభిమానియూ ఈశ్వరుడు వాడు కూడా జీవుడైపుచ్చుంటాడు మరి అవ్యక్తం అంటే మాయాశక్తి అభిమ జడం బతికి రాదు ఈ చేతనం ఉండాలి కాబట్టి మాయాశక్తి అనకూడదు మాయాశక్తి అభిమానియగు ఈశ్వరుడు ఇవన్నీ కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి కర్మఫలములు అని వర్ణించారు అంటే అక్కడికి ఏమిటి నిర్గుణ పర మిగతా తత్వాలను అన్నిటినీ జీవపోటిలో కర్మఫల రూపంగా పడేశారు అక్కడ కాబట్టి ఆ లిస్టులో మీకు హిరణ్య గర్భుడు ఉన్నాడు విషయం అలా చెబుతండి హిరణ్య గర్భుడిని పెట్టారు ఆ లిస్టులో కాబట్టి హిరణ్య గర్భుడు సంసారయే రెండు పక్షాలు వచ్చాయి దీంట్లో ఇంకో పక్షం ఏమిటంటే ఒకే హిరణ్య గర్భుని గురించి శృతులు స్మృతులు ఇంత భిన్న భిన్నాలుగా చెప్పేరు కాబట్టి అసలు మొత్తం అంతా కూడా తీసవసిన పదండి ఏది కరెక్ట్ కాదని ఇంకో పక్షం అది పూర్వపక్షం ఈ పక్షాల గురించి మనం ఒక కొలిక్కి తీసుకొచ్చి తర్వాతి క్లాసులో దీనికైదన వ్యవస్థలు చేద్దాం తర్వాతి క్లాస్ ఉంటే ఎప్పుడు పడితే మళ్ళీ శుక్రవారం నాటి క్లాస్ లో ఆ పని చేద్దాం పూర్ణమూర్ణ